ఇద్దరు అంటే సాధారణ గారు స్క్రీన్ మీద మూడు కనిపిస్తాయి ఒకటి నాదే ఉంటది కదా ఓకే అన్నట్లా అన్నట్టు నా స్టార్టింగ్ ప్రేర్ నేను చేస్తాను పరిశుద్ధుడ పరిశుద్ధుడ ప్రేమ కలిగిన దేవ కృప కలిగిన తండ్రి జీవం కలిగిన దేవ ఎస్ నీకే వందనాలు ప్రభానైనా తండ్రి ఈ గడిచిన కాలం అంతా ప్రభానైనా నీ కృపలో కాచి కాపాడినవు తండ్రి దివారాత్రములు తండ్రి కంటి పాప కాచి కాపాడి దినముకు తండ్రి నీ నూతనమైన కృప శక్తి బలం అనుగ్రహించినందుకు నీకు వందనాలు నీకు స్థుతులు నాయన నీకు స్తోత్రములు తండ్రి సమస్త మహిమ ఘనత ప్రభావములు తండ్రి ఏసయ్య నీకే యుగ యుగములకు కలుగును గాక హలెలుయ తండ్రి ప్రభా అవును ప్రభాయన సమయము నాయన సద్వినియోగం చేసుకోమన్నా ప్రభ అజ్ఞానంతో గాక జ్ఞానంతో నడుచుకోమన్నా ప్రభ కాబట్టి ప్రతిదినం ప్రభా సన్నిధికి వచ్చి ప్రభా నాయన తండ్రి మేము నాయన మా యొక్క సమయాన్ని సద్వినియోగం చేసుకుంటున్నాం ప్రభ ఎన్నో ఆత్మీయ సత్యాలు మేము నాయన మీరు మాకు చూపిస్తున్నారు మేము నేర్చుకుంటున్నాం ప్రభ నాయన దినదినం ప్రభాని యొక్క జ్ఞానంలో నాయన మేము ఎంతగానో అభివృద్ధి పొందుతున్నాం ప్రభ అది కేవలం నువ్వు ఇచ్చిన కృపనే ప్రభా ఆ రీతిగా ఈ దినం కూడా ప్రభాని సన్నిధికి వచ్చినాం ప్రభా నా తండ్రి ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడిన నామాన్ని తీరుస్తారో ప్రభా అక్కడ నేను ఉంటానన్నావు ప్రభ అవును తండ్రి మా మధ్యలో మీరు ఉన్నారు ప్రభా నాయన తండ్రి మీరే ప్రభా నాయన పాఠల ద్వారా మహిము నందండి ప్రభా యొక్క ప్రతి ప్రార్థనా అంశముకు మీరు జవాబు అనుగ్రహించండి వాక్యం ద్వారా ప్రభాని స్వరం ద్వారా మాతో మాట్లాడండి ప్రభ ఎవరైతే ప్రియులు ఇంకా రాలేదో వాళ్ళందరూ త్వరపడి వచ్చేలాగా మిరే నడిపించండి నాయన రాని వాళ్ళకు కూడా ప్రభాని యొక్క దీవెనలు ఆశీర్వాదం కూడా వాళ్ళకు అనుగ్రహించి ఈ జరిగే ఆరాధన అంతటికీ నాయన మీకు మహిమకరంగా జరిగించమని ప్రార్థిస్తూ నజరేడైన యేసు క్రీస్తు ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆ మెయిన్ మనకు రక్షకుడు ఆయన మహిమ పాడేదను ఆయనను ఆయనే దేవుడు మనకు ఏ హను గానము చేశాముగా ఆయన మహి మాట్లాడుదము ఆయనను వర్ణించదము ఆయనే దేవుడు మనకు యుద్ధూరుడే హోలా నా బలము నాగానము యుద్ధాశరుడే హోవా నా బలము నా గనము నా పితరులా దేవుడు ఆయన పేరు ఏ హోవా నా పితరులా దేవుడు ఆయన పేరు ఏ హోవా నా చేసేదము ఏకముగా మనకు రక్షకుడానే ఆయన్న మహిమ పాడదము ఆయనను వర్ణించదము ఆయనే దేవుడు మనకు సేనలను తన శ్రేష్టాధి పతులాను పరో రధముల సేన శ్రేష్టాధి పతులాను ఎంజీ వేసే నేవాద్రమువా మనకు రాక్షకురాయనే ఆయన మహిమ పాడేదను ఆయనను వర్ణించదను ఆయనే దేవుడు మనకు నీ మహిమాతి క్షయమునా కోపాగ్నేరగులా చేసి నీ మహిమాతి క్షయమునా కోపాగ్నేరగులా చేసి చెత్త వలే దయించదవు నీ పైలేచువారిని చెత్తవలే దయించదవు నీ పైలేచువారినీ ఏహో వాన గానము ఏకముగా క్షకుడానే ఆయన మహిమ పాడేదను ఆయనను వర్ణించదను ఆయానే దేవుడు మనకు దోపుడు సొమ్ము పంచుకొని ఆశ తీర్చు కొందును దూపుడు సొమ్ము పంచుకొని ఆశ తీర్చుకుందును నా కతి దూసేదను అని శత్రువు అనుకొనెను నా కతి దూసేదను అని శత్రువు అనుకొనెను ఏకముగా మనకు రక్షకురాయనే ఆయన మహిమ పాడదను ఆయనను వర్ణించదను ఆయనే దేవుడు మనకు వేల్పులలోని సముడవడు పరిశుద్ధ మహనీయుడా వేల్పులలోని సముడవడు పరిశుద్ధ మహనీయుడా అద్భుతమైన పూజుడా నీ వంటి వాడెవడు అద్భుతమైన పూజుడా నీ వంటి వాడెవడు ఏ హో వానలో మనకు రక్షకురాయనే ఆయన మహిమ పాడదా ఆయనను వర్ణించదను ఆయనే దేవుడు మనకు ఇజ్రాయలీలంతా ఎంతో సురక్షితముగా ఎంతో సురక్షితముగా సముద్రము మధ్యాహ్న హరిన నీళ్లను నరచీరి సముద్రము మధ్యాహ్న అరిన నీళ్లను నరచీరే హోనము చేసము ఏకముగా మనకు రక్షకుడానే ఆయన మహిమ పాడదము ఆయనను హలో థ్యాంక్ యూ దిలీప్ బదర్ హలో థ్యాంక్ యూ శ్రీ రామ్ బాదర్ నేను ప్రభువాణి కలువరి త్యాగము చూపెనే పరిపూర్ణతను నాలో సత్క్రియలు ప్రారంభించిన అల్పవు మేఘవుణి వైతివే ప్రభువాని కలుపరిత్యాగము చూపెనే పరిపూర్ణతను నాలో సత్క్రియలు ప్రారంభించిన అల్ప ఉేఘవు నీ వైతివే నిరక్షణయే ప్రాకారములని ప్రఖ్యాతియే నాకు గుమ్మములని తెలిపి నిరక్షన ప్రాకారములని ప్రఖ్యాతియే నాకు గుమ్మములని తెలిపి లోకములో నుండి నను వేరు చేసినది నీ దయ సంకల్పమే లోకములో నుండి నన్ను వేరు చేసినది నీ దయ సంకల్పమే ప్రభువాని కలువరి త్యాగము చూపెనేని పరిపూర్ణతను నాలో సత్క్రియలు ప్రారంభించిన అల్పవు మేఘవుని వైతివి ప్రభువాని కలువరి త్యాగము చూపెనేని పరిపూర్ణతను జీవపు వెలుగుగా నను మార్చుటకే పరిశుద్ధాత్మను నా కొసగితేవే జీవపు వెలుగుగా నను మార్చుటకే పరిశుద్ధాత్మను నా కొసగితీవే శాశ్వత రాజ్యముకై నను నియమించినది ని అనాది సంకల్పమే శాశ్వత రాజ్యముకై నన్ను నియమ మించినది నీ అనాది సంకల్పమే ప్రభువాని కలువరి త్యాగము చూపెనే నీ పరిపూర్ణతను నాలో సాత్క్రియలు ప్రారంభించిన అల్ప ఉమేగవు నీ వైతివి ప్రభువాని కలువరిత్యాగము చూపెనే పరిపూర్ణతను సంపూర్ణునిగా నను మాచుటకే శ్రమలలో నీ కృప నిండుగ నిశ్చితివే సంపూర్ణునిగా నను మార్చుటకే శ్రమలలో నీ కృప నిండుగ నిచ్చితివే పరిపూర్ణ శాంతితో నను కాచుటే నీ నిత్య సంకల్పమే సంపూర్ణ శాంతి నూ కచు నిత్య సకల్ప మే ప్రభువాని కలువరిత్యాగము చూపెనే పరిపూర్ణతను నాలో సత్క్రియలు ప్రారంభించిన అల్పవమే గీ వైతివే ప్రభువాని కలువరిత్యాగము చూపెనే పరిపూర్ణతను నాలో సాత్క్రియలు ప్రారంభించిన అల్పే నీ వైతివే ప్రభువా హల్లెలుయ ప్రైజ్ లాడ్ బ్రదర్ అందరికీ వాక్యం ధ్యానించుకుందాం ప్రార్థన చేసుకొని పరిశుద్ధుడు పరిశుద్ధుడ హలెలు ఎదర్ పరిశుద్ధుడ పరిశుద్ధుడ ప్రేమ కలిగిన దేవా కృప కలిగిన తండ్రి జీవం కలిగిన దేవ అవును ప్రభానాయన నీ కలవరి త్యాగమే ప్రభానాయన నాయన నీ మనసు నీ ప్రేమ నీ జాలి నాయనా తండ్రి మా కొరకు ఎంతగా ప్రభా ఈ లోకంలో శ్రమలు పొందినరో ప్రభా నాయన తండ్రి ప్రభా నాయన ఆ త్యాగము ఆ ప్రేమలో మేము పరిపూర్ణం అవ్వాలా ప్రభా నాయన ఇదిగో తండ్రిని ఒక వాక్యాన్ని ధ్యానించబోతుండగా ప్రభా నా నోటి మాటలే నీ మాటలు రావాలా ప్రభా నాయన తండ్రి నా నోటికి మీరు స్వస్థత అనుగ్రహించి ప్రభా ఆ నోటి నుంచి మీ మాటలు ఆ జీవం కలిగిన మాటలే నాయన తండ్రి నేను ప్రకటించాలా ప్రభా మీరే నాయన మీ పరిశుద్ధాత్మ అభిషేకంతో నన్ను నడిపించండి వాక్యం స్వరం ద్వారా మాతో మాట్లాడి నాయన మమ్మల్ని బలపరచమని ప్రార్థిస్తూ నజరేడైన ఏసు క్రీస్తు ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆ మేన్ ఇక్కడ ఒకటో సమూయలు గ్రంథము పదహారో అధ్యాయము పదిహేడో వచనం ఉంది ఇక్కడ మన ప్రభు మన దేవుడు మన ఏసయ ఇక్కడ మాట్లాడతాడు సమూయలతోటి ఎందుకంటే సవులు అభిషేకం పొంది సవులు పట్ల ఎంతగానో దుక్కిస్తో ఉంటాడు అప్పుడు దేవుడు ఈయనకి ప్రత్యక్షమై సమూయలతో మాట్లాడి నువ్వు ఎస్ఐ అనే అతని దగ్గరికి వెళ్ళి అతని కుమారుల్లో ఒకరికి నువ్వు అభిషేకించమని అక్కడికి వెళ్ళి నువ్వు వెళ్ళమని ఈయనకి చెప్తాడు మన సమూయలకి తను అక్కడికి వెళితే చంపుతారని కూడా భయపడతాడు కానీ నువ్వు భయపడొద్దు నువ్వు ధైర్యంగా వెళ్ళంటే ఈయన అక్కడికి వస్తాడు ఎస్ఐ దగ్గరికి అక్కడికి వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే ఈయన ఒక వ్యక్తిని చూస్తాడు ఎవరంటే ఆ వ్యక్తి ఇక్కడు ఆరో వచనము సమయలు మొదటి గ్రంథము పదారో అధ్యాయము మూడు ఆరో వచనంలో వారు వచ్చినప్పుడు అతడు ఏలియాబును చూచి అంటే సమూహలు చూస్తుంది ఎలియాబును చూచి నిజముగా ఎహోవ అభిషేకించువాడు ఆయన ఎదుట నిలిచి ఉన్నాడని అనుకోని కాబట్టి ఈయన చూసింది ఏలియాబును చూసిండు అంటే దావిదు అన్నలంతా యుద్ధ సైనికులు కాబట్టి అంటే వీళ్ళు ఏం చూసిండ్రు ఆయన రూపం చూసిండు కాబట్టి యుద్ధ వీరులంటే బల బాగా బలంగా పుష్టిగా బాగా యుద్ధ నేర్పరులాగా ఉంటారు కదా కాబట్టి ఎప్పుడైతే సమూయలు ఏలియాబును చూసిండో ఆయన ఏమనుకున్నా అంటే దేవుడు నన్ను పంపించింది నన్ను అభిషేకించమంది ఈ ఏలియాబుని అని ఆయన అనుకుంటే అక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు ఏడో అధ్యాయంలో ఏడో వచనంలో అంతటా యహోవా సమూయలతో ఇలాగూ సెలవిచ్చను కాబట్టి ఎప్పుడైతే సమూయలు తన హృదయంలో తన ఆలోచనలో ఆ ఏలియాబును చూసి దేవుడు అభిషేకించమనింది ఈ ఏలియాబుని అని ఆయన అనుకున్నప్పుడు దేవుడు తనతో ఏం మాట్లాడుతుండంటే అయితే సమూయ అతడి యహోవా సమూహలతో ఇలాగ సెలవిచ్చను అతని రూపమును అతని ఎత్తును లక్ష్య కాబట్టి ఈయన ఏం చూస్తుండడు ఆయన రూపాన్ని ఆయన రూపం చూస్తే బలంగా కనిపిస్తుండు దాన్ని చూసి దేవుడు ఏర్పరచుకున్నాడు ఈయనని అని ఈయన ఏమనుకుంటాడు ఆయన హృదయంలో ఆయనని అనుకుంటాడు అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకము ఎందుకంటే ఈయన బాగా ఎత్తు కలిగిన వాడు యుద్ధానికి వెళ్ళే సైనికులు కదా ఇల్లు కాబట్టి ఆయన యుద్ధము తగినట్లు ఉన్నాడు కాబట్టి సమూయలు ఆయనను చూసి ఈయననే దేవుడు నన్ను అభిషేకించమన్న వ్యక్తి అంటే దేవుడు చెప్తుండడు నువ్వు ఆయన రూపాన్ని చూడొద్దు ఆయన ఎత్తుని లక్ష్య మనుషులు లక్ష్య వాటిని ఎహోవా లక్ష్య పెట్టడు ఎందుకు ఈరోజు క్రైస్తవులందరూ మోసపోయినారు భ్రమపడినారు అబద్ధ బోధలో ఉన్నారు సత్యంలో తొలగిపోయినారంటే సమూహలు ఎట్లయితే ఏలియాబుని చూసి ఆయన విధానాన్ని చూసి ఈయనే దేవుడు అభిషేకిచ్చిండు అని నమ్మిండు ఎందుకంటే ఆ రీతిగా ఆయన కళ్ళ కనిపించిండు కాబట్టి ఈయన నమ్మగలిగిండు అంటే ఓ ఆయన ఈయననే అని నమ్మిండు ఈరోజు క్రైస్తవ సంఘాల్లో కూడా జరుగుతుంది ఏంటంటే మనుషుల పై రూపము కదా మనుషుల రూపము వాళ్ళని లక్ష్య అంటే మనుషుల రూపం ఇలా పెద్దల దైవజనుడు పెద్ద సంఘానికి కాపరి ఈయన దగ్గర ఇంతమంది వస్తారు ఆయన అన్ని సంఘాలు స్థాపించిండు అవి చూసి ఈయన దేవుడు ఈయనతో మాట్లాడుతుండు అంటే ఈయన చెప్పింది సత్యం అని నమ్మినారు కాబట్టే ఈరోజు క్రైస్తవులందరూ మోసపోయినారు కదా కాబట్టి దేవుడు చెప్తుంది ఏంటంటే మనుషులు లక్ష పెట్టు వాటిని యహోవా లక్ష పెట్టడు ఎందుకంటే నువ్వేం చూస్తున్నావు ఈ లోకంలో ఆయన ఆయనకు విలువని చూసి కదా దాన్ని బట్టి ఆయన దేవుడితో దగ్గరగా ఉన్నాడు దేవుడు ఆయనతో మాట్లాడుతున్నాడు ఆయన చెప్పింది సత్యము అని మారు క్రైస్తవులందరూ నమ్మినారు కాబట్టి ఈ దినం క్రైస్తవులందరూ మోసపోయినారు కాబట్టి దేవుడు ఒకటే చెప్తుండు ఈరోజు మీరు ఎవరినైతే లక్ష్య పెట్టుకుంటున్నారో వాటిని దేవుడు లక్ష్య పెట్టడు ఎందుకంటే నేను అతన్ని త్రోసి విన్నాను కాబట్టి ఆయన అతన్ని త్రోసి వేసి ఉన్నాడు దేవుడు కాబట్టి మనుషులు పైరూపమును లక్ష్య పెట్టుదురు కానీ యహోవ హృదయమును లక్ష్య పెట్టును కదా ఈరోజు దేవుడు చెప్పింది ఒకటే ప్రతి ఆత్మను నమ్మక ఆ ఆత్మ దేవుని సంబంధమైనది కాదో నిన్ను పరీక్షించమన్నాడు ఈ రోజు ఎక్కడ పరీక్షించగలుగుతున్నారు ఎవరు కదా పై రూపము కదా మనుషుల పై రూపము చూస్తున్నారు అంటే పెద్ద సేవకుడు పెద్ద సంఘానికి కాపరి పెద్దగా సంఘాలు స్థాపించండు ఇవి చూసి వాళ్ళు చెప్పిన బోధని నమ్మితే మోసపోక ఏమవుతారు కాబట్టి దేవుడు చెబుతుంది మనుషుల పై రూపము లక్ష్య పెట్టుదురు కానీ హృదయమును లక్ష్య పెట్టును చేయాల్సిన పని అది మనం ప్రతి ఆత్మను నమ్మకూడదు ఆత్మ దేవుని సంబంధమైనది కాదు అని పరీక్షించాల ఈరోజు ఎవరు ఆ రీతిగా పరీక్షించగలిగినరు ఎవరు ఆ రీతిగా చదవగలిగినరు గ్రహించగలిగినరు చూడగలిగినరు కాబట్టే కదా ఈ రోజు క్రైస్తవులందరూ రకరకాల బోధలతో మోసపరిచి భ్రమల్లో ఉన్నారు ఎందుకంటే పై రూపము చూస్తారు ఈ లోక సంబంధమైన రూపం చూస్తారు కాబట్టి మోసపోతున్నారు కానీ దేవుడు అలాంటి వాళ్ళని త్రోసి వేసి ఉన్నాడు కాబట్టి నువ్వు ఎవరినైతే దేవుడి లోకంలో త్రోసి వేసిండ్రో ఈరోజు వాళ్ళని నువ్వేం చేస్తున్నావు లక్ష్య పెట్టుకుంటున్నావు అందుకు మన పట్ల దేవునికి కోపం కదా క్రైస్తవుల దేవుని బిడ్డలకి ఎందుకు ఆయన మీద కోపం అంటే వీళ్ళు ఎవరు పైరూపము కదా మనుషుల పైరూపము చూసి వాళ్ళని లక్ష్య పెడుతున్నారు కానీ దేవుణ్ణి లక్ష్య పెట్టలేకపోతున్నారు కానీ దేవుడు వాళ్ళని త్రోసి కానీ వీళ్ళు ఆ త్రోసి వేసిన వాళ్ళని పెడుతున్నారు కాబట్టి లుకాసు వార్తలో పదారో అధ్యాయము పదిహేనో వచనంలో ఆయన మీరు మనుషుల ఎదుట నీతిమంతులు అనిపించుకుని వారు కానీ దేవుడు మీ హృదయములను ఏరుగును కదా వీళ్ళు ఏం చేస్తారు మనుషుల ఎదుట నీతిమంతుల్లాగా అంటే బుద్ధిమంతుల్లాగా దేవుని పట్ల భక్తి పరుల్లాగా కానీ వీళ్ళు ఉన్నారు అట్లా వాళ్ళ ఎదుట చూపిస్తున్నారు కాబట్టి అవి లక్ష్య పెడుతున్నారు కాబట్టే ఈరోజు క్రైస్తవులు మోసపోతున్నారు కదా కాబట్టి చూడండి కానీ మనుషులలో ఘనముగా ఎంచబడినది దేవుని దృష్టికి అసహ్యము కాబట్టి ఎందుకు ఈ వాక్యం దేవుడు మనకి మాట్లాడుతుందంటే ఈరోజు మనుషులంతా ఎట్లా ఘనంగా ఇచ్చుతున్నారంటే చూడండి వాళ్ళ యొక్క సంఘాలను బట్టో లేదా వాళ్ళ వాళ్ళ యొక్క చూడండి వాళ్ళ దగ్గరికి వచ్చే ఆ యొక్క విశ్వాసులు ఎంతమంది వచ్చిన్నారు కాబట్టి ఈయన బలమైన వాడు దేవునితో బలంగా పోరాడగలిగే ఇట్లా లక్ష్య పెట్టి గ్రుడ్డిగా నమ్మి వాళ్ళతో పోయినారు కాబట్టి దేవుని వాళ్ళని ఘనంగా ఎంచుతున్నారు ఈరోజు సంఘాలను ఘనంగా ఎంచుతున్నారు కానీ అది దేవుని దృష్టికి అసహ్యమే కదా మనుషులని లక్ష్య పెట్టేది దేవుడు వాటిని త్రోసివేసి ఉంటే ఈరోజు వాటిని మనం గనంగా ఎంచుతున్నాం కాబట్టే దేవునికి మన పట్ల కోపం ఎందుకు దేవుడు మనకి మాట చెప్తుండంటే ఈరోజు క్రైస్తవ సంఘాల్లో జరుగుతుంది ఇదే వాళ్ళు ఘనంగా ఎంచుకుంటుంది ఏంది వాళ్ళ సేవకుని ఘనంగా ఎంచుకుంటారు వాళ్ళ సంఘాన్ని ఘనంగా ఎంచుకుంటున్నారు కానీ వాళ్ళ సేవకుడు కానీ ఆ సంఘం కానీ అసలు ఆత్మ సంబంధమైనగా ఉందా లేదని ఎవరు పరీక్షించగలుగుతున్నారు కాబట్టి దేవుడు మనకెందుకు మాట్లాడుతుండే ఈ దృష్టిలో ఈరోజు మనం ఘనంగా ఎంచవలసింది దేవుణ్ణి కాబట్టి సమూహలు ఏలి ఆవును చూసి ఆయన విధానాన్ని ఆయన శరీరాన్ని ఆ రూపాన్ని పై రూపం కదా ఆ రూపం చూసి ఈయననే దేవుడు అభిషేకించేవాడు అని నమ్మిండు కానీ దేవుడు చెప్తుండు నువ్వు నమ్మినావు కానీ నేను మనుషుల పై రూపము లక్ష్య ఎందుకంటే నేను యహోవా హృదయమును లక్ష్యపెట్టును కదా ఇది అన్నిటికన్నా ప్రాముఖ్యమైంది కదా నీ హృదయం మంచిగా ఉండాలా దేవునికి తగినట్లుగా కాబట్టి కాబట్టి ఈరోజు మనము ఘనముగా ఎంచవలసింది దేవుణ్ణే ఆయనని స్థుతించాలా ఆయనని కొనియాడాలా ఆయన నామాన్ని ప్రచురం చేయాలా కానీ ఈరోజు లోకమంతా జరుగుతున్న భజన ఏంటంటే సేవకుల భజన జరుగుతుంది అది దేవునికి మహిమ ఘనత పోవట్లేదు దేవునికి ఎందుకంటే అది పోకుండా ఈ మధ్యలో ఉన్న వీళ్ళు దొంగిలిస్తున్నారు అన్నట్టు కాబట్టి ఒకటో రాజుల గ్రంథము ఎనిమిదో అధ్యాయము ముప్పై తొమ్మిదో ప్రతి మనిషి యొక్క హృదయము నువ్వెరుగుదువు కదా ఎందుకు దేవుడు కదా ప్రతి మనిషి కాబట్టి ఈ సృష్టిలో ఉన్న ప్రతి ఒక్కరి హృదయము ఈరోజు దేవుడు ఎరిగి ఉన్నాడు కదా ఈ హృదయం ఎట్లా ఉంది అది వ్యాధి కలిగిందా అది వేషధారణ కలిగిందా అది ఎట్లా నీ హృదయం నువ్వు వ్యాధి కలిగిన కదా ఆ వ్యాధిని కనబడకుండా నువ్వు పైకి మంచిగా ఉన్నట్టు నువ్వు కనబరిచినా దేవుడు చెప్తుంది ఏంటంటే నీ హృదయమును కదా ప్రతి మనిషి యొక్క హృదయము నువ్వెరుగుదువు కాబట్టి మన హృదయ అంతరంగములను దేవుడు ఎరిగి ఉన్నాడు తర్వాత గనుక నీవు ఆకాశమును నీ నవా నీ నివాస స్థలమందు విని కాబట్టి ఏది అది వినేది నేను తర్వాత చెప్తాను క్షమించి దయచేసి ఎవరి ప్రవర్తనను బట్టి వారికి ప్రతిఫలం ఇచ్చి కదా ఎందుకు ఈరోజు చూడండి మనుషులు ఎట్లా ప్రవర్తిస్తున్నారు ఈ లోకంలో ఉన్న మనుషులని ఘనంగా ఎంచుతుంటే అది దేవుని దృష్టికి అసహ్యం అంటే నువ్వు ఘనంగా ఎంచినావంటే నువ్వు ఇప్పుడు దేవుని దృష్టికి ఇష్టంగా ఉన్నట్ట అసహయుల్లాగా ఉన్నట్టదా కాబట్టి అది నీ ప్రవర్తన బట్టి నీకు ప్రతిఫలం వస్తుంది ఏమిటా ప్రతిఫలం అంటే చూడండి దేవుడు ఎందుకు ఈ మాటలు చెప్తుండంటే మనకి మనం ఈరోజు ఘనంగా ఎంచుతుంది మనుషుల పైరూపము చూసే ఈ రోజు క్రైస్తవులందరూ ఘనంగా ఎంచుతున్నారు కానీ వారి హృదయాలను ఎవరు పరీక్షిస్తున్నారు అవి దేవుని సంబంధమైన అసలు ఆత్మనా కాదా కదా పెద్ద సంఘం ఉన్నంత మాత్రాన పెద్ద పెద్ద బ్రాంచెస్ కట్టినంత మాత్రాన దేవుడు తగినట్లు ఉన్నట్ట ఆయన అడుగు జాడలో ఆయన నడుచుకున్నట్ట ఎట్లా ఆయన అడుగు జాడలో నడుచుకోవాలంటే ఒకటో సమయంలో రెండులో మూడో అధ్యాయంలో మూడో వచనంలో యహోవా అనంత జ్ఞానియగు దేవుడు కదా ఆయన అనంత జ్ఞానియగు దేవుడు కాబట్టే మన శరీరాన్ని ఎంత జ్ఞానంతో ఆయన నిర్మించిండు ఈ సృష్టిని ఈ సృష్టిలో ఉన్న సమస్తమును ఆయన అనంత జ్ఞానియగు దేవుడు ఆయనే క్రియలను పరీక్షించువాడు కదా నీ క్రియలను పరీక్షించి దానిని బట్టి నీకు ప్రతిఫలం ఇస్తాడు కాబట్టి ఆయనే క్రియలను పరీక్షించేవాడు ఇకను అంత గర్వముగా మాటలాడుకుడి గర్వపు మాటలు మీ నోట రానీయకుడి నువ్వు ఎంత గొప్ప సేవకుడైనా కావచ్చు నీ మీద ఎంత బలమైన అభిషేకం ఉండొచ్చు నువ్వు ఎంతగా ఆయన పట్ల ఆసక్తి కలిగి ఉండొచ్చు ఆయన కొరకు నీకు దప్పి కొని ఉండొచ్చు కానీ ఎప్పుడైతే నువ్వు గర్వముగా మాటలాడతావో గర్వపు మాటలు నీ నోటి నుంచి వస్తాయో అప్పుడు నువ్వు ఆయన దృష్టికి అసహ్యమైన వాడివి కదా ఎందుకు అంటే చూడండి ఆయన దూతలు కదా ఆ లూసిఫర్ దూత కూడా ఆయన నిర్మించింది అది ఎందుకు గర్వము కదా కాబట్టి మనము వెళుతున్న సేవలో నువ్వు ఎంతగా తగ్గించుకుంటే నువ్వు అంతగా ఆయన కొరకు నిలబడగలవు కానీ మనుషుల బలహీనత ఏంటంటే మనుషుల విధానం ఎట్లా ఉంటుందంటే కొంచెము కొంచెము శక్తి కలగంగా లే ఎక్కడ గర్వం వస్తుంది కదా సేవకుల్లో గర్వం రాదా కాబట్టి గర్వముగా వస్తుంది కాబట్టి ఈరోజు ప్రతి ఒక్కరు మా సంఘం మేము గొప్ప మా సంఘము మేము గొప్ప ఎవరికి వాళ్ళు గొప్ప అని చూడండి ఎట్ల గర్వప మాటలే కదా నువ్వు గర్వంతో ఉంటే ఎట్లా ఆయనని లక్ష్య ఆయన వాక్యాన్ని ఎట్లా స్వీకరించగలరు కాబట్టి గర్వముగా మాట్లాడకుడి గర్వప మాటలు మీ నోట రానియకుడి నువ్వు కలిగి ఉండాల్సిన మొట్టమొదట ప్రవర్తనలో నీలో గర్వం అనేది ఉండకూడదు గర్వప మాటలే నీ రోలుంచి రాకూడదు ను ఎంతగా వెలిగింపబడినా ఎంతగా ఆయన కొరకు ఉన్నా కానీ నువ్వు తగ్గించుకోవాల ఎందుకు మన ప్రభు ఆయన శిష్యుల పాదాలు కడిగిండే అంతగా ఆయన కొరకు నువ్వు నిలబడితే అట్లా తగ్గించుకోవాల ఈరోజు ఎవరిలో ఉంది ఆ తగ్గింపు గుణం ఏ సంఘాల్లో ఏ సేవకులో ఎవరి దగ్గర ఉంది ఆ తగ్గింపు గుణం కదా కాబట్టి చూడండి ఆయన నీ క్రియలను పరీక్షిస్తుండు నీ క్రియలను పరీక్షించిన దేవుడు దాని ప్రవర్తన బట్టి నీకు ప్రతిఫలం ఇవ్వబోతుండు కాబట్టి ఎహెచ్కల గ్రంథములు కూడా ఏడో అధ్యాయము మూడో వచనము నా మీద నీ మీద కదా నా కోపము నీ మీద తెప్పించి కదా ఎందుకు ఆయనకి కోపం వస్తుందంటే నీలో ఏముంది గర్వం ఉంది నీలో గర్వ మాటలు ఉన్నాయి నువ్వేం చేస్తున్నావు మనుషులను ఘనంగా ఎంచుతున్నావు కదా ఎట్లా ఘనంగా ఎంచుతున్నావు వాళ్ళకి నీకు కనబడుతుంది ఏంది వాళ్ళు లేదో నీతి ఎట్లా అంటే దేవుని కలిగి ఉన్న నీకు కనిపిస్తున్నారు కాబట్టి దానిని బట్టి ఈరోజు నువ్వు వాళ్ళని ఘనంగా ఎంచుతున్నావు కదా అది దేవుని దృష్టికి అసహ్యము కదా అసహ్యం వచ్చినప్పుడే కదా కోపం వచ్చేది కాబట్టి చూడండి ఈ లోకమంతా పై రూపము లక్ష్యం పెడుతున్నారు కానీ ఇక్కడ దేవుడు ఎందుకు చెప్తుండంటే నా కోపము నీ మీద తెప్పించి కదా ఎవరైతే క్రియలు కదా ఆయన క్రియలను బట్టి ప్రతిఫలం ఇస్తానంటుండడు మన ప్రభు కదా నా కోపము నీ మీద తెప్పించి నీ ప్రవర్తన బట్టి నీకు తీర్పు తీర్చి నీవు చేసిన సమస్త హేయ కృత్యముల ఫలము నీ మీదకి రప్పించుచున్నాను కాబట్టి చూడండి ఇక్కడ దేవుడు చెప్తుంది నీ విశ్వాసాన్ని బట్టి కాదు ఎందుకు ఈ మాట దేవుడు చెప్తుండే ప్రతి సంఘము ప్రతి ఒక్కరూ ప్రార్థిస్తున్నారు పాటలు పాడుతున్నారు కదా ఆయన పట్ల విశ్వాసం పెడుతున్నారు కానీ ఆయన క్రియల ప్రకారంగా ఎవ్వరు నడుచుకోవట్లేదు అంటే ఆయన మాట ప్రకారంగా ఎవరు విధేయత చూపించట్లేదు ఆయన ఆజ్ఞల ప్రకారంగా ఆయన కట్టడలను అనుసరించి ఎవరు నడుచుకోవట్లేదు కానీ దేవుడికి ప్రార్థిస్తున్నారు విశ్వాసం పెడుతున్నారు ఎందుకంటే అది మృతమే కదా క్రియలు లేని విశ్వాసం నీకుంటే మృతము కాబట్టి ఇక్కడ దేవుడు చెప్తుంది ఏంటంటే నీ ప్రవర్తన ఆయన దృష్టికి మంచిగా లేకపోతే నీ మీద ఆయనకి కోపం వచ్చి ఆయన నీ మీద కోపము తెప్పించి నువ్వు చేసిన సమస్త హేయ కృత్యములు కదా నువ్వు మాట్లాడే గర్వపు మాటలు కావచ్చు నీలో ఉన్న అహంకారం కావచ్చు నీలో ఉన్న ధనాపేక్ష కావచ్చు నీలో ఉన్న దురాశ కావచ్చు కదా నువ్వు ఏదైతే కదా సమస్త హేయ కృత్యములు ఈరోజు నువ్వు చేసినవు దానికి ఫలం వస్తుంది కదా మనకి ప్రభు ఏం చెప్పిండు కదా మీరు పరలోకంలో నా నిమిత్తం మీరు హింసింపబడినా నిందింపబడినా దూసింపబడినా మీరు పరలోకరాజ్యంలో ధనము గుచ్చుకోమన్నాడు దేవుడు కానీ వీళ్ళు ఏ ఫలం గుచ్చుకుంటున్నారు వాళ్ళు చేసిన సమస్త హేయ దానికి తగిన ఫలము నీ మీదకు రప్పించుచున్నాను నాలుగో వచనము నీ ఎడల కటాక్షం ఉంచకయు కదా నీ ఎడల కటాక్షము ఉంచకయు కనికరము చూపకయు నేను ఉందును కదా దేవుడు ఆయన కనికరము దేవుడు కాబట్టి మనలందరినీ ఆయన రక్షించుకున్న ఆయన ప్రాణం ద్వారా ఆయన రక్తములో మనల్ని కడిగి అలా కడగబడిన నువ్వు ఈరోజు మనుషులను గనంగా ఎంచుకుంటూ గర్వంతో అహముతో నువ్వు నీ ప్రవర్తన సమస్త హేయ కృత్యములను తెచ్చుకుంటే ఇప్పుడు దేవుడు చెప్తుంది ఏంటంటే నీ పట్ల ఇంకా ఆయన కనికరము చూపకయ్యను నేను యహోవనై ఉన్నానని నీవు విరుగునట్లు నీ ప్రవర్తనా ఫలము నీవు అనుభవింపజేసేదను కదా నీ హేయ కృత్యములు నీ మధ్యనే ఉండనిత్తును కాబట్టి దేవుడు ఎందుకు నీకు ఈ మాట మనకి చెప్తుండంటే మన ప్రవర్తనను బట్టి ఆయన తీర్పు తీరుస్తాడు అవి ఎప్పుడు నీ ప్రవర్తన ఆయన క్రియలు నీలో లేకపోతే ఆయన ఆజ్ఞల ప్రకారంగా ఆయన మాటకి తగినట్లుగా ఆయన అడుగుజాడల్లో మనం లేనప్పుడే మన ప్రవర్తన ఎట్లా ఉంటుంది ఆయన దృష్టికి మంచిగా ఉండదు కాబట్టి నీ ప్రవర్తన ఫలాన్ని నువ్వు ఈ లోకంలో పొందబోతున్నావు ఎవరు ఎవరైతే ఈ లోకంలో ఆయన ఆజ్ఞల ప్రకారంగా నడుచుకోకుండా వాళ్ళ ప్రవర్తన ఆయన దృష్టికి మంచిగా లేకుండా ఉన్న జీవించిన వాళ్ళందరికీ ఇప్పుడు వాళ్ళ క్రియలకు తగిన ఫలము ఈ లోకంలో వాళ్ళు పొందుతారు కానీ ఆయనకు తగినట్లు ఆయన అడుగు నడుచుకున్న వాళ్ళందరూ ఫలము పొందుతారు ఎక్కడ ఆ పరలోక రాజ్యంలో కాబట్టి నీ హేయ కృత్యములు నీ మధ్యనే ఉండనిత్తును హేచ్కల్ గ్రంథము ఐదో అధ్యాయము పదకొండో వచనము నీ హేయ దేవతలన్నిటినీ పూజించి నీవు చేసిన ఏయమైన క్రియలన్నిటి నా పరిశుద్ధ స్థలమును అపవిత్ర గనుక కదా నీ ఏయ దేవతలన్నిటిని నువ్వు పూజిస్తే కదా ఈరోజు ఆయన దృష్టికి అసహ్యమైనదాన్ని నువ్వు ఎట్లా ఘనంగా ఎంచుతున్నావు కాబట్టి అది ఒక నీ హృదయంలో ఏమైపోయింది ఒక దేవతలాగా ఒక విగ్రహం లాగా అయింది కాబట్టి నువ్వు చేసిన ఏయ క్రియములు చేత నా పరిశుద్ధ స్థలమును అపవిత్రపరిచితివి కదా ఈరోజు ఆయన పరిశుద్ధ స్థలం ఏది మన హృదయమే ఆ హృదయంలో ఆయన నివసించాలా ఆ హృదయంలో ఆయన ఉండాలా కానీ నువ్వు నేను మనం ఈ లోకమంతా ఏం చేస్తుందంటే చూడండి ఈ లోకాన్ని ఘనంగా ఎంచుకొని దానికి తగినట్లుగా వీళ్ళు నడుచుకొని ప్రవర్తించి సమస్తమైన ఏ కృత్యములు తెచ్చుకొని వాళ్ళు ఏం చేసినారు దేవుని పరిశుద్ధమైన స్థలం ఉండాల రక్షణ పొందిన వాళ్ళంతా కదా ఆ స్థలాన్ని వీళ్ళు ఏం చేసినారు అపవిత్ర కదా కాబట్టి చూడండి ఎందుకు నీలో గర్వం ఉండకూడదు నీలో ఆహం ఉండకూడదు నీలో ఎందుకు ధనాపేక్ష దురాశ స్వార్థము కపటము కదా కల్మషము వెర్రవీగుతున్న దుష్టత్వము కోపము ఇవన్నీ ఉంటే నీ పరిశుద్ధ స్థలము అపవిత్ర పరుస్తున్నావు నువ్వు కదా ఈరోజు క్రైస్తవ సంఘాలు కూడా అపవిత్రంగానే ఉన్నాయి ఎందుకంటే మనుషులను వాళ్ళు ఏం చేస్తున్నారు ఘనంగా ఎంచుకుంటున్నారు దేవుణ్ణి ఘనంగా ఎంచట్లేదు కాబట్టి నువ్వు పరిశుద్ధ స్థలమును అపవిత్ర గనుక దేవుడు చెప్తుంది ఏంటంటే గనుక కరుణ దృష్టి అయినను కదా ఆయన ఎంత కరుణామయుడు కదా కరుణా దృష్టి అయినను జాలి అయినను లేక ఒకప్పుడు ఉనింది దేవునికి నీ పట్ల ఈ లోకం పట్ల కరుణ జాలి ఆ కరుణ జాలి ప్రేమ ఉంది కాబట్టే ఈ లోకానికి వచ్చి ఆయన ఎంతగానో నిందలు పడి శ్రమలు పడి ఎంతగానో ఆయన ఆయన రక్తాన్ని నీ కొరకు చెందించి ఆయన ప్రాణాన్ని కూడా నీ కొరకు త్యాగం చేసి నిన్ను పరిశుద్ధ పరిచితే ఆ పరిశుద్ధ పరిచిన నీ స్థలము నీ హృదయంలో ఆయన ఉండాలనుకుంటే ఈరోజు నువ్వేం చేసినావు దానిని అపవిత్ర పరిచినారు ఈ లోకమంతా కాబట్టే దేవుడికి ఇంకా ఈ లోకంలో ఆయనకి కరుణ కలగట్లేదు కరుణ దృష్టి ఇంకా లేదు జాలి అయినను లేక నేను నిన్ను క్షీణింప చేసేదను కదా కాబట్టి ఎవరైతే ఈరోజు వాళ్ళ హృదయాలను అపవిత్రపరుచుకొని సమస్త హేయ కృత్యములు వాళ్ళ ప్రవర్తనను బట్టి నడుచుకుంటున్నారో ఈ లోకంలో వాళ్ళు ఎట్లా జీవిస్తున్నారో ఆయన వాక్యానుసారంగా లేకుండా ఆయనకు తగినట్లు లేకుండా వాళ్ళందరినీ దేవుడు ఏ మాత్రము కరుణ లేదు ఇంకా వాళ్ళ పట్ల ఏ మాత్రం వాళ్ళ పట్ల జాలి లేదు ఆయనకి నేను నిన్ను క్షీణింప నా జీవముతోడు ప్రమాణము చేయుచున్నాను కదా ఆయన జీవము తోడు ఆయన జీవమే నీలో పెట్టిండు మన అందరిలో పెట్టింది ఆయన జీవమే కదా దానితో ప్రమాణం చేస్తుండంటే ఆయన జీవం ఎందుకు పెట్టాలా అంటే నిన్ను నన్ను మనల్ని లోకంలో ఉన్న వాళ్ళందరినీ ఆయన మనిషిని ప్రేమించిండు కాబట్టి ఆయన పోలికలో ఆయన స్వరూపంలో ఆయన ఏర్పరచుకొని ఆ నాసికారు అందరంలో ఆయన జీవం పెట్టిండు అంటే ఏదైతే నీలో జీవం పెట్టిండో ఆ జీవం మీద ఆయన ప్రమాణం చేయుచున్నాడు ఇదే ప్రభు అగు యహోవాక్కు కాబట్టి ఈరోజు ఈ లోకము ఘనంగా ఎంచుకొని ఘనంగా అహమతోను గర్వంతోనూ ధనాపేక్షతో దురాశ కలిగి చూడండి ఈ లోకమంతా ఆయన ఏర్పరిచిన బిడ్డలందరూ ఈరోజు ఈ రీతిగా ఉంటే ఇంకా దేవుడు వాళ్ళ గురించి చెబుతుంది ఏంటంటే వాళ్ళ మీద ఏ మాత్రము కరుణ దృష్టి దేవునికి లేదు జాలి కూడా లేదు ఎందుకంటే ఆయన ఏం చేసుకుంటాడు ఆయన ఒట్టు పెట్టుకుంటాడు కాబట్టే చూడండి ఆ ప్రకటన గ్రంథంలో ఆ తెగుళ్ళన్నీ ఆయన ఈ లోకానికి పెట్టిండు కాబట్టి ఇదే ప్రభువగు యహోవక్కు యోహెచ్కల్ గ్రంథము ఐదో అధ్యాయము పన్నెండో వచనంలో కరువు వచ్చి ఉండగా నీలో మూడో భాగము తెగులు చేత మరణమవును కదా మనం అన్న మనకి ప్రకటిస్తున్నప్పుడు మనం వింటున్నాం మొదటి బోర రెండో బోర మూడో బోర నాలుగో బోర ఐదో బోర కదా మూడో బోర ఉదినప్పుడు నాలుగో బోర ఉదినప్పుడు కదా నీళ్ళలో మూడో భాగము చెట్లలో మూడో భాగము మనం చూసినాం కదా ఇందుకు ఈ మూడో భాగాలన్నీ అంటే ఇక్కడ దేవుడు చెప్తుంది ఏంటి ఇంకా ఆయన కరుణ దృష్టి లేదు జాలి లేదు ఆయన ప్రమాణం చేసుకుండు కాబట్టి కరు వచ్చి ఉండగా నీలో మూడో భాగము తెగులు చేత మరణమవను మూడో భాగము కడ్గము చేత నీ చుట్టూ కూలును నేను కత్తి దూని మిగిలిన భాగమును నలు చెదరగొట్టి తరుముదును కదా ఆ నలుగురు దేవదూతలు నాలుగు వైపులో ఉండి ఎటూ పోకుండా కదా మన ప్రకటన గ్రంథంలో చూస్తున్నాం కదా అన్న ద్వారా దేవుడు ఎన్నో మనకి బయలుపరుస్తుండు ఎందుకు ఇది వస్తుంది ఆయనకి కోపం అంటే నువ్వు చేస్తుంది ఏంది ఆయన పరిశుద్ధమైన స్థలాన్ని నువ్వు అపవిత్రపరుస్తున్నావు మనుషులని ఘనంగా ఎంచి ఆయన దృష్టికి నువ్వు అసహ్యమైన వాడివైనావు నీ నోటి నుంచి గర్వము ఆహము స్వార్థము ధనాపేక్ష ఇవి వచ్చి నువ్వు ఆయన దృష్టికి అసహ్యమైనవు కాబట్టి ఆయన నీ పట్ల కరుణ లేదు నీ పట్ల ఆయనకి జాలి లేదు ఎందుకు రెండు ఉంటే ఆయన శిక్షించలేడు కాబట్టే ఆయన ప్రమాణం చేసుకుంటుండు ఆయన జీవము తోడని ఆ ప్రమాణం చేసుకుంటుండు ఆయన నిబంధన పెట్టుకుంటుండు కాబట్టి ఆయన చూడండి కాబట్టి అప్పుడు దేవుడు ఏం చదువుతుండే హెచ్కల గ్రంథము ఐదో అధ్యాయము పదమూడవ వచ్చనము నా కోపము తీరును ఎప్పుడు మరణముతోనూ తెగుళ్లతోనూ ఖడ్గముతోనూ నలు చెదరగొట్టి తరిమిన తర్వాత ఆయన శ్రమలన్నీ ముగిసిన తర్వాత అప్పుడు దేవునికి ఏమవుతుందంట నా కోపము తీరును వారి మీద నా ఉగ్రత తీర్చుకొని నన్ను ఓదార్చుకుందును కదా చూడండి ఆయనకి ఎంత వేదన ఉంది కదా బాధపడుతుండే ఎందుకంటే నీ పట్ల ఈ లోకం పట్ల అందరి పట్ల మన పట్ల ఆయనకి ప్రేమ ఉంది కాబట్టి మనలందరినీ జగత్తి పునాది వేయబడక మునిపే ఆయన ప్రేమలో మనల్ని ఏర్పరచుకొని ఆ ప్రేమ కొరకు ఆయన ఈ లోకానికి వచ్చి ఇంతగా నీకు రక్షణ ఇచ్చి నిన్ను చేస్తే కానీ ఈరోజు ఆ రీతిగా లేరు కాబట్టి నశించిపోతున్నారు కాబట్టే చూడండి దేవుడు ఆయన ఓదార్చుకున్న నా కోపము తీరును వారి మీద నా ఉగ్రత తీర్చుకొని నన్ను ఓదార్చుకొందును నేను వారి మీద నా ఉగ్రత తీర్చుకున్న కాలమున యహోవనైనా నేను ఆసక్తి గలవాడనై అలాగూ వారు తెలుసుకొందురు కదా ఆయనకి ఆసక్తి ఉంది ప్రభుకి ఏంది ఆసక్తి నిన్ను శిక్షించడం అందుకే ఆసక్తి ఉంది కాబట్టి ఆయనకి కోపం ఉంది కాబట్టే ఆయన ఏమాత్రం కరుణ దృష్టి లేకుండా జాలి లేకుండా ఆయన ప్రమాణం పెట్టుకున్నాడు కాబట్టి చూడండి ఆయన దేవుడు మనకు చెప్తుండ అందుకే మనము ధనముగా ఎవరిని ఎంచబడదు మనలో ఏమాత్రము ఆయనకి తగినట్లు లేని జీవితం ఆయన క్రియలు కానీ ఎందుకంటే ఎంతగా ప్రార్థనలు చేస్తున్నారు ఎన్ని ఎన్ని సంఘాల్లో ఎంతెంతగా ప్రార్థనలు చేసి ఉపవాసాలు ఉండి చేసి ఆయన కోపపడుతున్నాడు నీ మీద మన మీద ఈ లోకం మీద కోపపడుతున్నాడు ఎందుకంటే ఆయన తగినట్లుగా ఆయన అడుగు జాడల్లో కాబట్టి ఆయనకి కోపం ఉంది కదా నువ్వు విశ్వాసం పెడుతున్నావు కానీ నీ క్రియలను నువ్వు చూసుకోలేకపోతున్నావు వాటిని నువ్వు పరీక్షించుకోలేకపోతున్నావు కాబట్టి ఈరోజు ఆయన కోపం నీవు ఆహుతి అవ్వాల్సి వస్తుంది కాబట్టి నా కోపము తీరును వారి మీద నా ఉగ్రత తీర్చుకొని నన్ను ఓదార్చుకుందును నేను వారి మీద నా ఉగ్రత తీర్చుకున్న కాలమున ఆ కాలం ఈ కాలమే ఇప్పుడే అతి దగ్గరగా ఉన్నాం ఆ కాలానికి కాబట్టి యహోవనైనా నేను ఆసక్తి గలవాడనై అలాగూ వారు తెలుసుకొందురు కదా కాబట్టి ఈ కీర్తనల గ్రంథము పదకొండవ అధ్యాయము నాలుగవ వచనంలో యహూవ తన పరిశుద్ధ ఆలయములో ఉన్నాడు కదా ఈరోజు ఆయన పరిశుద్ధ ఆలయములో ఉండాలి కదా ఎక్కడ పరిశుద్ధమైన ఆలయం అంటే నీ హృదయమే కదా దానిలో దేవుడు ఉండాల యహోవ సింహాసనమును ఆకాశం ఆయన నరులను కన్నులార చూచుతున్నాడు కదా నువ్వే మనుషులేమో పైరూపము లక్ష్యం చేస్తున్నారు కానీ ఆయన చూస్తుండు కన్నులార నరులను అంటే మొత్తం ఈ సృష్టిలో ఉన్న వాళ్ళందరినీ ఆయన కన్నులతో చూస్తుండే కదా అందుకే దివారాత్రంలో నీ కంటి పాప వలె కాచి కాపాడినంటే ఆయనకి తగినట్లుగా ఆయన వాక్యానుసారంగా నడుచుకొని ఆయన ఎందు భయభక్తులు కలిగి ఆయనకు తగినట్లు ఉన్న కూడా ఆయన కన్నులు చూస్తున్నాయి కాబట్టి అనేక శ్రమల నుంచి అనేక మరణ నుంచి అనేక తెగుల నుంచి యాక్సిడెంట్ల నుంచి వీటన్నిటి నుంచి కూడా కాపాడుకుంటుండ లేదా దేవుడు మనల్ని ఎందుకంటే ఆయన కన్నులు మనల్ని చూస్తున్నాయి అంటే ఓ రీతిగా నిన్ను కూడా దేవుడు చూస్తుండ కదా నువ్వు ఎలాంటి స్థితిలో ఉంటే ఆ స్థితిలో నుంచి నేను విడిపిస్తుండడు నీ ప్రవర్తన ఎట్లా ఉంది నీ హృదయం ఎట్లా ఉంది నువ్వు ఎట్లా ఆలోచనలు కలిగి ఉన్నావు నువ్వు ఎట్లా ఉన్నావు ఎట్లా జీవిస్తున్నావు ఎట్లా నడుచుకుంటున్నావు ఎట్లా ప్రవర్తిస్తున్నావు ఎట్లా బోధిస్తున్నావు ఎట్లా ఉన్నావు అనేది ఆయన కన్నులు చూస్తున్నాయి తన కను చేత ఆయన వారిని పరిశీలించుచున్నాడు కదా ఆయన కనుదృష్టి చేత ఆయన వారిని పరిశీలించుతున్నాడు కాబట్టి ఆయన పరిశీలిస్తుండు నీ హృదయాన్ని నీ ఆలోచనలని నీ తలంపులను నీ నడవడికను సమస్తమంతా నీ ప్రవర్తనని ఆయన ఏం చేస్తుండు పరిశీలిస్తుండు నువ్వు ఆయన పరిశీలించినప్పుడు నువ్వు ఆయనకు తగినట్లు నువ్వు ఉంటే ఆయనకు తగిన ఫలం నీకు వస్తుంది ఆ రీతిగా నువ్వు లేకుండా ఉంటే నీ హేయ కృత్యములను బట్టి నీకు ఫలం వస్తుంది ఆ ఫలము ఆయన కోపము ఆయన కోపము నీ మీద రగులుకుంటుంది కాబట్టి దేవుడు చెప్తుండు ఆయన మనల్ని పరిశీలిస్తుండు కదా నిన్ను పరీక్షిస్తుండు ఆయన నిన్ను చూస్తుండు కాబట్టి మనం జాగ్రత్త పడాలా ఎందుకంటే ఆయన కోపము నీ మీద రగులుకొని ఆ గడియలోకి మనం పోకముందే ముందే నువ్వు జాగ్రత్త పడిన వాడివైతే ఆయన ఎందు ప్రాధేయపడితే ఆయన దగ్గరకు వచ్చి అడిగితే ఆయన నేను క్షమిస్తాడు కానీ నువ్వు ఇంకా గ్రహించలేకపోతే ఆ దినము ఒక స్మార్త్ అది మన మీదకు వస్తుంది ఉరి వచ్చినట్టు మన మీద పడుతుంది కాబట్టి దేవుడు చెప్తుంది ఏంటంటే ఈ లోకంలో చూడండి నువ్వేమో పైరూపము లక్ష్యం చేసి ఘనంగా ఎంచుతున్నావు ఈ లోకం ఎంచుతుంది కానీ ఆయన చూస్తుండే నువ్వు ఎవరిని ఎంచినావో ఘనంగా వాళ్ళ హృదయం ఏందని కదా వాళ్ళ హృదయాన్ని చూసేండు కాబట్టి వాళ్ళని త్రోసి వేసేయండు కానీ త్రోసి వేసిన దాన్ని నువ్వేం చేస్తున్నావు ఘనంగా ఎంచుతున్నావు కాబట్టి చూడండి ఇర్మ్యా గ్రంథము పదిహేడో అధ్యాయము పదో వచనంలో ఒకని ప్రవర్తనను బట్టి వాని క్రియల ఫలము చొప్పున ప్రతీకారము చేయుటకు యహోవా అను నేను హృదయమును పరిశోధించువాడను కదా వాళ్ళ ప్రవర్తనని బట్టి ప్రతీకారం కాబట్టి ఆయన కోపం ఆయన ఉగ్రత కాబట్టి దేవుడు చెప్తుంది మనకు నా కోపము తీరును వారి మీద నా ఉగ్రత తీర్చుకొని నన్ను ఓదార్చుకుందును నేను వారి మీద నా ఉగ్రత తీర్చుకోను కాలమున యుహోవనైనా నేను ఆసక్తి గలవాడనై అలాగూ వారు తెలుసుకుందురు కాబట్టే ఆయన చెప్తుంది ప్రతీకారము చేయుటకు యుహోవ నేను హృదయమును పరిశోధించువాడను అంతరేంద్రియములను పరీక్షించువాడను కదా నీ హృదయాన్ని పరిశోధిస్తుడు కదా నీలో కదా ఏముందో నీ వేషధారణ జీవితం మొత్తం ఆయన కన్నులు మనక మన మీద చూస్తున్నాయి మన హృదయం ఎట్లా ఉంది ఆయనకి తగినట్లుగా ఉందా ఎట్లా ఉంది అది అపవిత్రమైందా పవిత్రమైందా కాబట్టి చూడండి ఆయన నీ హృదయాన్ని పరిశోధించే దేవుడు ఎందుకు పరిశోధిస్తాడంటే ఏదన్నా దొరుకుతుందేమో అని పరీక్షిస్తారు కదా కాబట్టి నీలో ఏ నింద ఉండకూడదు అందుకే పేతులు తన పత్రికలో చెప్పాడు ఆయన దృష్టికి నిష్కలంకులు గాను నిందా రహితులు గాను భక్తి కలిగి ఉండాలని కదా నీ మీద ఏ నింద ఆయన కన్నులు నిన్ను చూస్తున్నాయి కాబట్టి నీ మీద ఏ నింద ఉండకూడదు ఏ కలంకం కదా ఏ అపవిత్రత ఏ పాపం నీ మీద ఉండకూడదు కదా అందుకే నువ్వు నిష్కలంకుడుగా ఉండాలా నిందారహితుడిగా ఉండాలా సమస్త ప్రవర్తన ఎందు నువ్వు ఎట్లా ఉండాలా పరిశుద్ధంగా ఉండాలా కాబట్టి అంతరింద్రియములను పరీక్షించువాడు కాబట్టి ఈరోజు దేవుడు మనల్ని పరిశీలిస్తుండో మనల్ని పరీక్షిస్తుండో నువ్వు ఆయన అడుగు జాడలు నడుచుకొని ఆయన కొరకు నువ్వు నిలబడి ఆయన కొరకు ఉంటే నీకు ఫలం వస్తుంది అది ఆయన ఇచ్చే బహుమనము ఆయనకు తగినట్లుగా నువ్వు అపవిత్రపరచుకొని నీ సంస్థ ఏయ కృత్యములను బట్టి నువ్వు ప్రవర్తిస్తే వాటి ప్రవర్తన బట్టి ఆ ఏయ కృత్యములను బట్టి ఈరోజు ఈ లోకం ఆ రీతిగా కూడా ఆయన నుంచి ఫలం పొందబోతుంది ఇక్కడ దేవుడు మనకు ఒక మాట చెప్తుంటూ ఒకటో దిన వృత్తాంతంలో ఇరవై అధ్యాయము తొమ్మిదో వచనంలో సొలోమోన నా కుమారుడా నీ తండ్రి యొక్క దేవుడైన యహోవ అందరి హృదయములను పరిశోధించువాడును కాబట్టి సొలోమోనా నా కుమారుడా కాబట్టి దేవుడు మన అందరికీ ఆయననే తండ్రి కదా ఆయన రక్తంలో కడగబడిన మనమంతా ఆయన బిడ్డలం కాబట్టి మన అందరి హృదయాలను పరిశోధించు వాడును ఆలోచనలు అన్నిటినీ కదా నీ హృదయం ఎట్లా ఉంది నీ ఆలోచనలు ఎట్లా ఉన్నాయి ఆలోచనలు అన్నిటినీ సంకల్పములు అన్నిటినీ ఎరిగిన వాడునై ఉన్నాడు కదా ఈరోజు నువ్వు ఎట్లా ఆలోచిస్తున్నావు ఈరోజు నువ్వు ఎట్లా ఆయన నిన్ను ఆలోచనలు ఎట్లని ఆలోచనలు ఉన్నాయి ఎట్లను నువ్వు ప్రవర్తిస్తున్నావు సమస్తమును ఎరిగిన ఉన్నాడు నీవు ఆయనని తెలుసుకొని కదా హృదయపూర్వకముగాను మన ఆయనను సేవించుము కదా అప్పుడే మనం మన హృదయపూర్వకంగాను ఆయన సేవించాలంటే మన హృదయానికి స్వస్థత కావాలా అప్పుడే అది పరిశుద్ధం నీ పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో మనం ఆయనని సేవించగలం ఆయనను ఆయనను వెతికిన ఎడల ఆయన నీకు ప్రత్యక్ష కాబట్టి మనం ఎప్పుడైతే మన ప్రభువుని అడిగితే వెతికితే ఆయన మనకి ప్రత్యక్షం అగుతాడు ఈరోజు అడుగుతున్నారు వెతుకుతున్నారు వేటి కొరకు వేటి కొరకు అడుగుతున్నారు కానీ ఇక్కడ దేవుడు చెప్తుండు ఆయనను వెతికిన ఎడల ఆయన నీకు ప్రత్యక్షం అగును నీవు ఆయనను విసర్జించిన ఎడల ఆయన నిన్ను నిత్యముగా త్రోసి కాబట్టి ఆయన త్రోసి వేసిన దానిని ఈరోజు ఆయన విసర్జించిన వాటిని ఈరోజు అందరూ క్రైస్తవులందరూ దానిని ఘనంగా ఎంచుతున్నారు కాబట్టి ఆయనకి కోపం అందుకే కరుణ దృష్టి జాలి పెట్టట్లేదు శిక్షించడానికి మన ప్రభు ఆయన ఆసక్తి కలిగి ఉన్నాడు కాబట్టి దాని కొరకు ఆయన ఆయన ప్రమాణం చేసుకొని ఉన్నాడు కాబట్టి ఈరోజు ఆయనని విసర్జించినారు ఆయన సత్యాన్ని ఆయన వాక్యాన్ని విసర్జించిన దానిని ఆయన తోసి తోసివేసిన దాన్ని ఈ దినము వీళ్ళు చేస్తున్నారు ఘనంగా ఎంచుతున్నారు అందుకు దేవునికి అసహ్యం కాబట్టి ఒకటో దిన వృత్తాంతంలో ఇరవై తొమ్మిదో అధ్యాయము పదిహేడవ నా దేవ నీవు హృదయము పరిశోధన చేయచు యదార్థవంతుల ఎందు ఇష్టపడుచున్నావని నేను ఎరుగుదును కదా ఆయన హృదయము పరిశోధన చేసి ఆ యథార్థవంతుల ఎందు ఇష్టపడుచున్నానని నేను ఎరుగుదును కాబట్టే మన హృదయము యథార్థంగా ఉండాల ఏ కల్మషము ఏ స్వార్థము ఏమి మన హృదయానికి ఉండకూడదు ఎప్పుడైతే మనం యథార్థంగా ఉన్నామో ఆయన మనల్ని ఇష్టపడతాడు ఇష్టపడిన ఆయన ఆయన ఆత్మని మనకు అనుగ్రహిస్తాడు నేనైతే యథార్థ హృదయము గలవాడనై ఇవన్నీ మనపూర్వకంగా ఇచ్చి ఉన్నాను అందుకు నీ హృదయం ఆయనకి ఇవ్వాలా కాబట్టి చూడండి ఆయన ఒకటే చెప్తుండు నేనైతే ఎరిగి ఇవన్నీ మనపూర్వకంగా ఇచ్చి ఉన్నాను ఇప్పుడు ఇక్కడ నుండి నీ జనులను నీ మనపూర్వకంగా ఇచ్చుట చూచి సంతోషించు కాబట్టి చూడండి మనం దేవుడికి ఆయన ఇష్టపడాలా మనల్ని ఇష్టపడాలంటే మన హృదయము యథార్థంగా ఉండాలా కదా మనం ఆయనని వెతికితే ఆయనని అడిగితే ఆయన ప్రత్యక్షం కాబట్టి చూడండి ఈ లోకమంతా వెతుకుతుంది అడుగుతున్నారు కానీ ఆయనను తగిన ఆయన కొరకు ఎవరు అడగట్లేదు కాబట్టి చూడండి నీ జనులను నీకు మనపూర్వకంగా ఇచ్చుట చూచి సంతోషించుచున్నాను పంతొమ్మిదో వచనం నా కుమారుడైన సొలోమోను నీ ఆజ్ఞలను నీ శాసనములను నీ కట్టడలను గైగొనుచు ఇది ఎవరు చేస్తున్నారు ఎందుకు ఆయనకి కోపం అంటే ఆయన ఆజ్ఞలను ఆయన శాసనాలను ఆయన కట్టడాలను ఎవరు గైకొని దాని ప్రకారంగా ప్రవర్తిస్తున్నారు ఎవరు దాని ప్రకారంగా నడుచుకుంటున్నారు కాబట్టే ఆయనకి కోపం వాటన్నిటిని అనుసరించినట్లు నేను కట్టదలిచిన ఈ ఆలయమును కట్టించినట్లు అతనికి నిర్దోషమైన హృదయము దయచేయము మన హృదయము నిర్దోషంగా ఉండాల అది నువ్వు వెతికితే ఆయన మనకు అనుగ్రహిస్తాడు కాబట్టి అది అనుగ్రహించినప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే ఆయన ఆజ్ఞలను ఆయన శాసనాలను ఆయన కట్టడలను మనం కట్టాలా వాటిని అనుసరించాలా వాటి ప్రకారంగా మనం నడుచుకోవాలా ఒకటో దిన వృత్తాంతములు ఇరవై ఇరవై రెండులో పంతొమ్మిది కావున హృదయపూర్వకముగా మీ దేవుడైన యహోవాను వెదుకుట మీ మనసులను దృఢపరుచుకొని కదా మన హృదయపూర్వకముగా ఆయనని వెదుకుట కొరకు మన హృదయాలు మన మనసులు దృఢపరుచుకొని ఆయన నిబంధన మందస్సమును దేవునికి ప్రతిష్ఠితమైన ఉపకరణములు ఆయన నామము కొరకు కట్టబడు ఆ మందిరంలోనికి చేర్చుటకై మీరు పూనుకొని దేవుడైన యహోవ పరిశుద్ధ స్థలమును కట్టుడి కదా ఈరోజు స్థలాలు మందిరాలు కట్టడాలందరూ అంటే ఆయన బిడ్డలే వాటిని మనం కట్టాలా కాబట్టి ఇక్కడ ఉంది యోహోన్ సువార్తలో రెండో అధ్యాయం ఇరవై మూడవ చనంలో ఆయన పస్కా పండుగ సమయంలో ఎరుశల్యములో ఉండగా ఆ పండుగలో అనేకులు ఆయన చేసిన సూచక్రియలు ఆయన నామందు విశ్వాసం అయితే యేసు అందరినీ ఎరిగినవాడు గనుక ఆయన తను వారి వశము చేసుకునలేదు ఆయన మనుషుని అంతరము ఎరిగినవాడు ఎందుకు ఆయన ఎరిగిందంటే మన హృదయాలను ఆయన చూస్తుండదా వాటిని పరీక్షిస్తుండ లేదా ఆయన కన్నులు చూస్తున్నాయా లేదా కాబట్టి కనుక ఎవడు మనిషిని గురించి ఆయనకు సాక్ష్యమీయనక్కర లేదు కదా ఈ లోకంలో ఘనంగా ఎంచుతారు సాక్ష్యం ఇస్తారు ఈయన దేవుని అట్లా ఇట్లా ఆయన ఇట్లా ఈయన ఇట్లని కానీ ఎవరు మనుషుల గురించి ఆయనకు సాక్ష్యమీ నక్కర్లేదు ఎందుకంటే ఆల్రెడీ ఆయన కన్నులు చూస్తూనే ఉన్నాయి ఆల్రెడీ ఆయన నీ హృదయాన్ని పరీక్షిస్తూ ఉన్నాడు నీ మనస్సును పరీక్షిస్తుండడు నీ ఆలోచనలను అన్నిటినీ నీ సమస్త ప్రవర్తనని ఆయన చూస్తుండే కదా ఇంకా నువ్వేం ఇవ్వాలా ఆయనకి సాక్ష్యం కదా నీ సాక్ష్యం ఎందుకు ఆయన ఇవ్వాలా నీ గురించి సాక్ష్యం ఏబుకి ఇచ్చినట్టు మనకి ఆయన ఇవ్వాల సాక్ష్యం మనం కాదు కాబట్టి గనుక ఎవడు మనిషిని గురించి ఆయనకు సాక్ష్యం ఇయనక్కర లేదు కాబట్టి దేవుడు ఒక మాట చెప్తున్నాను ఇక్కడ ఏముందంటే ఇక్కడ ఇక్కడ ఒక అధ్యాయం ఉంది ఏంటంటే ఇక్కడ రెండో దినవృత్తాంతములు పదిహేనో అధ్యాయము ఒకటో వచ్చినము ఎప్పుడైతే మనం యథార్థంగా ఆయనని వెతికినప్పుడు ఆయనని ప్రత్యక్షమై మనకి ఆయన మన వశం చూడండి ఇక్కడ ఉంది రెండో దినవృత్తాంతములు పదిహేనో అధ్యాయము ఒకటో వచ్చినము ఇది ఎవరికి దేవుడు చెప్తుండే ఆయన కొరకు ఆయనని వెంబడిస్తున్న మనకు చెప్తుండే దేవుడు ఏమని ఆ కాలమున దేవుని ఆత్మ ఉదేదు కుమారుడైన అజర్య మీదకి రాగా అతడు ఆసాను ఎదుర్కొనబోయి ఇలాగూ ప్రకటించెను కదా ఎప్పుడైతే యథార్థంగా నువ్వు ఆయనని అడిగి వెతికితే ఆయన నీకు ప్రత్యక్షం ఆయన ఆత్మ పొందుకుంటే ఇక్కడ ఉంది ఆ కాలమున దేవుని ఆత్మ ఉదేదు కుమారుడైన అజర్య మీదకి రాగా ఆయన మీదకి దేవుని ఆత్మ వచ్చినప్పుడు అతడు ఆశాను ఎదుర్కొనబోయి ఇలాగ ప్రకటించెను కదా ఆశాను ఎదుర్కొని ఇలాగ ప్రకటించను కాబట్టి ఈ రోజు దేవుని ఆత్మ మన మీదకి వస్తే ఈరోజు మనము కూడా ఎదుర్కోవాలి కదా ఈ లోకంలో ఉన్న ఎవరైతే నులివెచ్చని జీవితం జీవిస్తున్నారో ఎవరైతే అబద్ధ బోధలో ఉన్నారో మోసపరిచే బోధలు భ్రమపరిచే బోధలు వాళ్ళతో మనం ఎదుర్కొనబోయి ఇలాగో ప్రకటించను రెండో వచనంలో ఆశా యూదావారులారా బెన్యామీయులారా మీరందరూ నా మాట వినుడి ఈరోజు మనము కూడా ఆయన ఆత్మ మన మీదకి వస్తే మనం కూడా చెప్పాలా ఏమని మీరందరూ మా మాట వినుడి మీరు యహోవ పక్షము వారైన ఎడల ఆయన మీ పక్షమున ఉండును ఇది చెప్పాల ఎందుకంటే మీరు దేవుని పక్షాన్ని ఉంటే ఆయన పక్షాన మీరు ఆయన మీ పక్షాన్ని ఉంటే ఆయన కరుణ జాలి నీకుంటది కాబట్టి నువ్వు కాపాడబడతారు లేదంటే ఆయన కోపము మీ మీద రగులుకోబోతుంది ఈ లోకానికి ఆయన ఉగ్రత రాబోతుంది కాబట్టి అలా మనం ఈ లోకానికి మనం ప్రకటించాల కాబట్టి దేవుడు చెబుతుండడు మీరు యోవ పక్షపు వారైన ఎడల ఆయన మీ పక్షమున నుండను మీరు ఆయన యుద్ధ విచారణ చేసిన ఎడల ఆయన మీకు ప్రత్యక్ష మగును కాబట్టే మనం ప్రకటించాలా మీరు నాశనకరమైన ఏ వస్తువులు తెచ్చిపెట్టుకున్నారు మీ హృదయాలను అపవిత్రపరుచుకున్నారు మీరు అబద్ధంలో ఉన్నారు దేవుని ఆజ్ఞల ప్రకారంగా ఆయన కట్టడల ప్రకారంగా ఆయన శాసనాల ప్రకారంగా మీరు నడుచుకోవట్లేదు కాబట్టి ఈరోజు మీరు ఆయన యుద్ధ విచారణ చేయండి మీరు మారండి రక్షణ పొందండి రక్షణ పొందుంటే పరిశుద్ధ ఆత్మ బొందుకోండి లేదంటే ఆయన కోపము మీద రగులుకోబోతుంది కాబట్టి మా మాట వినండి అని మనం ప్రకటించాల దేవుడు చెప్తుండే మీరు ఆయన యుద్ధ విచారణ చేసిన ఎడల ఎప్పుడంటే మనం ఎప్పుడైతే ఆ మాట మనం వాళ్ళకి చెబుతామో ఆ మాట వాళ్ళు వింటే వాళ్ళు విచారణ చేస్తే ఆయన వాళ్ళకి ప్రత్యక్షం అగుతాడు అంటే వాళ్ళందరూ ఆయన యొక్క కోపాన్నించి తప్పించుకుంటారు ఆయనను మీరు విసర్జించిన ఎడల ఆయన మిమ్మల్ని విసర్జించును మనం చెప్పినా అది వాళ్ళు స్వీకరించకపోతే చెప్పినా వాళ్ళ ప్రవర్తనని మార్చుకోకపోతే చెప్పినా ఆయనకు తగినట్లు నడుచుకోకపోతే ఆయనని విసర్జిస్తే ఆయన వాళ్ళని విసర్జిస్తాడు అప్పుడు నిజమైన దేవుడునైనా నిజమైన దేవుడినైనాను ఉపదేశము యాజకులైనను ధర్మశాస్త్రమైనను చాలా దినములు ఇస్రాయలులకు లేకుండా పోవును తమ శ్రమ వారు ఇస్రాయలు దేవుడైన యహోవ యద్దకు మల్లుకొని ఆయన వెతికినప్పుడు ఆయన వారికి ప్రత్యక్షమయ్యను కదా ఎందుకు శ్రమలు వస్తాయంటే ఆయన త్రోవ విడిచినప్పుడు ఆయన కట్టడలను శాసనాలను ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచుకోకపోయినప్పుడు నీకు శ్రమ వస్తే అప్పుడు నువ్వు ఆ శ్రమంలో ఆయన యుద్ధకు మల్లుకొని ఆయనను వెతికినప్పుడు ఆయన వారికి ప్రత్యక్షమాయను ఆ కాలములో దేశములలో కాపురస్తులందరిలోనూ గొప్ప కల్లోలములు కలిగిన గనక తమ పని పాటలను చక్క పెట్టుకునేటికై సమాధానము లేకుండెను కదా ఇప్పుడు కోవిడ్ వల్ల ఎంతమందికి ఎంత డ్యామేజ్ అవుతుంది ఆర్థికంగా కదా దాన్ని అంతా తిరిగి చక్క పెట్టుకోవడానికి సమాధానం అంటే ఏంది అది కట్టబడాల కానీ ఇక్కడ దేవుడు ఏం చెబుతుండే సమాధానం లేకుండేను కాబట్టి చూడండి దేవుడు ఎందుకు ఈ మాట చెప్తుందంటే ఆ కాలములలో దేశముల కాపురస్తులు అందరిలోనూ గొప్ప కల్లోలము కలిగేను కనుక తమ పని పాటలను చక్క తిరుగు వారికి సమాధానం లేకుండేను మొత్తము పడిపోతుంది ఈ చివరి టైంలో మొత్తము అన్ని వ్యవస్థలు పడిపోతాయి పడిపోతే సమాధానం ఎక్కడ ఉంటది కాబట్టి వాళ్ళ ఆ కాప్రస్తులు ఉన్న వాళ్ళు ఆ దేశంలో ఉన్న వాళ్ళు ఎవరికి సమాధానం లేదు దేవుడు జనములను సకల విధములైన బాధలతో శ్రమపరిచెను గనుక జనము జనమును పట్టణము పట్టణమును పాడు చేసెను కదా సకల విధలమైన బాధలంట ఎట్లా అయితే నువ్వు బాధపడతావు దాని తగిన బాధలన్నీ దేవుడు వాళ్ళకి శ్రమపరుస్తుండు సకల విధములైన బాధలతో శ్రమపరచెను కదా గనుక జనము జనమును పట్టణము పట్టణమును పాడు చేసెను అందుకే ప్రభు మత్తాయి సు వార్త ఇరవై నాలుగో అద్యం ఏడో వచనంలో చెప్పింది జనము మీదకి జనమును రాజ్యం మీదకు రాజ్యమును లేచును అక్కడక్కడ కరువులు భూకంపాలు కలుగును ఇవన్నీ వేదనలకు ప్రారంభం ఎప్పుడైతే జనముల మీదకి జనము రాజ్యాల మీదకు రాజ్యాలు లేస్తే మరణకాండ జరిగితే భయంకరంగా వేదనలు ప్రారంభమవుతాయని చెప్తుండడు దేవుడు ఎందుకు ఈ వేదనలు అంటే దేవుడే ఇక్కడ చెప్తుండడు దేవుడు జనములను సకల విధములైన బాధలతో కదా కాబట్టి శ్రమ పరుస్తుంది కాబట్టి జనము మీద జనము పట్టణం మీద పట్టణము పాడు చేస్తుంది ఇదే ప్రవచనం మన ప్రభు మనకి మత్తాయి సువార్తలో చెప్పిండు ఆయన ఒలివల్ల కొండ మీద ఆయన శిష్యులు ఆయన యుగాంతపు ఆయన సూచక క్రియలు అడిగినప్పుడు జనము మీదకి జనము రాజ్యము మీదకి రాజ్యము లేచును అక్కడక్కడ కరువులు భూకంపాలు కలుగును ఇవన్నీ వేదనలకు ప్రారంభము అని చెప్పిండు కాబట్టి ఇక్కడ దేవుడు చెప్తుంది కాగా మీరు బలహీనులు కాక ధైర్యము వహించుడి మీ కార్యము సఫలమగును కాబట్టి చూడండి ఇక్కడ చెప్తుండు దేవుని ఆత్మ పొందుకొని ఈయన కాబట్టి రోజు ఈ రీతిగా మనము ప్రకటించాలా అప్పుడే వీళ్ళ ఎవరైతే ఆయన యుద్ధం మల్లుకున్న వాళ్ళకి ఆయన ప్రత్యక్షం అవుతాడు ఎవరైతే మనం ప్రకటించినా చెప్పినా ఆయనని మన మాటలు విసర్జించడం అంటే అక్కడ చెబుతుంది ఎవరు దేవుడే ఆయన ఆత్మనే చెబుతుంది కాబట్టి మనలను విసర్జిస్తే వీళ్ళు దేవుడిని విసర్జించిన వాళ్ళు కాబట్టి భయంకరమైన వేదనలు శ్రమలు వస్తాయి జనముల మీదకి జనములు రాజ్యాల మీదకి రాజ్యాలు పట్టణాలకు మీద పట్టణాలు వచ్చి మొత్తం భస్మం అంటే మరణకాండ భయంకరంగా వేదనలతో ప్రారంభమవుతుందని దేవుడు చెప్తుండడు కాగా మీరు బలహీనులు కాక ధైర్యము వహించుడి మీ కార్యము సఫలమగును కాబట్టి ఇక్కడ రెండో దిన వృత్తాంతంలో పదిహేను అద్యం ఎనిమిదో వచనంలో ఎప్పుడైతే ప్రవక్త అయిన ఓదేదు ప్రవచించిన ఈ మాటలు కదా ఆశ వినినప్పుడు అతడు ధైర్యము తెచ్చుకొని కదా ఇప్పుడు మనము ఓదేదులాగా ఆయన ఆత్మని ధరించుకొని మనం ప్రవచించాలా ఈ మాటలు ఏది ఆ మాటలు ఆయన కోపము ఈ లోకానికి రగులుకోపోతుంది భయంకరమైన శ్రమలు మీరు పొందబోతున్నారు భయంకరమైన వేదనలు రాబోతున్నాయి ఇప్పుడన్నా ఆయనని వెతకండి ఇప్పుడన్నా ఆయన మీకు ప్రత్యక్షం అవుతాడు ఆయన వైపు మీ మనసులను మళ్లించుకోండి అని మనం చెప్పాలా ఇప్పుడన్నా మీరు ఏదైతే ఘనంగా ఎంచుకుంటున్నారో వాటిని విసర్జించండి వాటిని మీ నుంచి తీసివేయండి మీ హృదయాలను పవిత్రపరచుకోండి ఆయన తట్టు తిరగండి ఆయన వాక్యానికి తగినట్లు జీవించండి లేదంటే ఆ శ్రమ రాబోతుంది అవి ఎట్లా శ్రమలు సకల శ్రమలు సకల విధములైన శ్రమలు బాధలు అవి మీరు రాబోతున్నాయి ఇప్పుడన్నా మీ మనసులో తిప్పుకోండి అని ఓదేదు ఇక్కడ ప్రకటిస్తున్నట్టు మనము ఈరోజు ప్రకటించాలా అది దేవునికి మన పట్ల ఉన్న చిత్తం కాబట్టి ప్రవక్త అయిన ప్రవచించిన ఈ మాటలు ఆశ వినినప్పుడు అతడు ధైర్యం తెచ్చుకొని అంతవరకు వీళ్ళకి ధైర్యం లేదు కాబట్టి అక్రమంగా నడుచుకునే వారికి బుద్ధి చెప్పుడి బలహీనలకు ఓతనీయుడి అని మన దశలోనికిలో పౌలు చెప్తుండు కాబట్టి మనము ధైర్యం తెచ్చుకొని యూదా బెన్యుమిలను దేశమంతటి నుండి ఎఫ్రాయిము అన్యములు తను పట్టుకొనిన పట్టణంలో నుండి హేయమైన విగ్రహములన్నిటినీ తీసివేసి ఎప్పుడు తీసివేసిండ్రు ఓదేదు దేవుని ఆత్మ ఓదేది మీదకి వచ్చినప్పుడు ఆయన వచ్చి ఈ మాటలన్నీ ప్రకటించినప్పుడు అప్పుడు ఈ మాటలు విని వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళు తను పట్టుకొనిన పట్టణంలో నుండి హేయమైన విగ్రహములన్నిటినీ తీసివేసి ఇప్పుడు మనం ప్రకటిస్తే ఎవరైతే మన మాటలు ఆలకించి విని వాటిని వైపు వాళ్ళ మనసు తిప్పుతారో వాళ్ళు వాళ్ళ విగ్రహములు అన్నిటినీ తీసివేసినప్పుడు వాళ్ళు కాపాడబడతారు వాళ్ళు కాపాడబడాల అంటే కళ్ళున్న మనము ఆయన ఆత్మను సంపూర్ణంగా పరిపూర్ణంగా ధరించిన మనము ప్రకటించాల మనం చెప్పాల కాబట్టి విగ్రహములన్నిటిని తీసివేసి యహోవ మండపము ఎదుట నుండి యహోవ బలిపీటమును మరలా కట్టించరు కాబట్టి ఎప్పుడైతే మనము ఆయన ఆత్మను ధరించుకొని ఆయన ఆత్మతో మనం ఉన్నప్పుడు మనం వెళ్ళి ప్రకటించినప్పుడు వాళ్ళు కానీ ఆ మాటలు వైపు తిరిగితే వాళ్ళలో ఉన్న సమస్తమైన హేయకృత్యములు విగ్రహాలు అవన్నీ తీసేసి వాళ్ళ హృదయాలు శుద్ధి తెచ్చుకొని అవి పవిత్ర కాబట్టి దేవుడు మనకు చెబుతుంది ఇది కాబట్టి మనం ఈ పని చెయ్యాలా కాబట్టి పౌలు చెప్తుండు నేను సువార్త ప్రకటించకపోతే శ్రమ అని ఎందుకు పౌలు చెప్పిండంటే ఆయన సంఘాలకు వెళ్ళి చెప్పాలా అందుకే ఆయన ఆత్మ ఆయన మీదకు వచ్చింది అది చెయ్యకపోతే ఖచ్చితంగానే శ్రమ అని దేవుడు చెప్తుడు కాబట్టి చూడండి ఇక్కడ దేవుడు చెప్తుంది ఏషియా గ్రంథంలో అరవై వచనం ఒకటో వచనంలో కూడా దేవుడు ఇది మనకి కూడా చెప్తుంది ఏంటంటే ప్రభువకు యహోవ ఆత్మ నా మీదకి వచ్చి ఉన్నది దీనులకు సువార్థమానము ప్రకటించుటకు యహోవ నన్ను అభిషేకించును పరిశుద్ధాత్మ మనకి అభిషేకిచ్చింది అది ఏదో పొందుకున్నామని గర్వంగా చెప్పుకోవడానికి కాదు ఇక్కడ దేవుని వాక్యం చెబుతుంది పరిశుద్ధాత్మ పొందుకుంటే చెప్తుంటారు నా మనసు నూతనమైంది నా మనసు నీ మనసు నూతనం అయ్యిందంటే క్రీస్తు కలిగిన మనసునికుంటే ఆయన శరీరం అందు ఆ మనసును ఆయుధంగా ధరించుకుంటే నువ్వు కూడా ప్రయాస కాబట్టి యహోవ ఆత్మ నా మీదకి వచ్చి ఉన్నది ఆ ఆత్మ ఎందుకు వచ్చింది వదేది మీద ఆయన వెళ్ళి అక్కడ ప్రకటించడానికి కాబట్టి ఇక్కడ దీనులకు సువార్తమానము ప్రకటించుటకు యహోవా నన్ను అభిషేకించును దేవుడు ఎందుకు ఆయన ఆత్మతో మనల్ని అభిషేకించిండే దీనులకు సువార్త మనం ప్రకటించాలా నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకు ఎందుకంటే ఎప్పుడైతే మనం చూసినా ఇక్కడ ఉన్న ఆయన ఎవరు పోదేదు ఎప్పుడైతే ప్రవచించిండో ఆ మాటలు విన్న ఆశ ఏమైపోయిడు ధైర్యము తెచ్చుకున్నాడు కాబట్టి ఇక్కడ ప్రభు చదువుతుండు ఎప్పుడైతే నువ్వు ప్రకటించినప్పుడు వాళ్ళు కూడా దృఢపరుస్తులు అంటే ధైర్యం తెచ్చుకొని చెరలోనున్న వారికి విడుదల బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకు కదా అందుకు దేవుడి అభిషేకం మనకు అనుగ్రహించిండు ఆయన ఆత్మ మన మీదకి అనుగ్రహించింది ఆయన అభిషేకించింది ఎందుకంటే ఈ లోకంలో ఉన్న దీనులకి మనం సువార్త ప్రకటించాలా కాబట్టి పాపంలో ఉన్న వాళ్ళందరూ దీనుల్లాగానే ఉన్నారు కాబట్టి వాళ్ళ ఆత్మలు ధీన స్థితిలో ఉన్నాయి ఎందుకంటే ఆత్మలు బలహీనమైపోయి ఉన్నాయి ఆత్మలు ఘోషిస్తున్నాయి కానీ ఆ ఆత్మలకి నువ్వేం చేయాలా ఈ వాక్యమనే విత్తనం వేస్తే ఆ ఆత్మ నాటబడి అది రక్షింపబడుతుంది కాబట్టి వాళ్ళకు మనం సువార్త ప్రకటించాలా అలాగే చరలో నున్న వారికి విడుదల ఇవ్వాలా అబద్ధ బోధలో ఉన్న వాళ్ళకి నులివెచ్చని జీవితం జీవించే వాళ్ళకి అలాంటి వాళ్ళందరికీ మనం విడుదల ఇవ్వాలా ఆ చరలో నుండి విడిపించాలా అది దేవుని వాక్యమే బంధింపబడిన వారికి విముక్తికి ప్రకటించుటకు కాబట్టి అరవై ఒకటో అధ్యాయం నాలుగవ వచనము చాలా కాలము నుండి పాడుగానున్న స్థలములను కదా ఇవన్నీ పాడైపోయిన స్థలాలు కాబట్టి ఆ స్థలములను వారు కట్టుదురు పూర్వము పాడైన స్థలములను కట్టుదురు పాడైన పట్టణములను కట్టుదురు కదా ఇవన్నీ పట్టణాలు ఇవన్నీ ఏమైపోతున్నాయి దేవుడు చెప్పిండు కదా ఈ లోకంలో సకల శ్రమలు బాధలు పెడితే జనలు జనాలు పట్టణాలు పట్టణాలు మొత్తం పోతాయని కాబట్టి ఇవన్నీ పోతున్నాయి కాబట్టి ఆ పట్టణాలన్నీ మనం కట్టాల ఆ స్థలాలను మనం కట్టాలా తరతరముల నుండి ఉన్న పురములను మనం కట్టాలా కాబట్టి ఇవన్నీ దేవుని బిడ్డలకే సాదృశ్యం కాబట్టి ఆయన ఆజ్ఞల ప్రకారంగా నడుచుకోకుండా ప్రవర్తన అంతా ఏ నింపుకొని ఘనంగా ఈ లోకానుసారంగా నడుచుకునే వీళ్ళందరినీ మనం చెయ్యాలా ఆయన ఆత్మ వచ్చి మనం ప్రకటించాల ఎప్పుడైతే మనం ప్రకటించినప్పుడు వాళ్ళ మనుసులు వాటి వైపు తిప్పుకున్న వాళ్ళందరూ వాటి నుంచి విడుదల పొందుతారు లేదంటే ఆయన కోపానికి ఆహుతి అవుతారు కానీ నువ్వు నేను మనమైతే మన పని మనం చేయాలా ప్రకటించడం మన పని దేవుని ఆత్మ మనకు అనుగ్రహించింది ఆయన అభిషేకించింది నువ్వు ఆయన వాక్యాన్ని ధరించుకొని నువ్వు వాక్యం చూపించాలా వెలుగు చూపించాలా కాబట్టి నువ్వు చూపించాలా మనం ప్రకటించాలా కాబట్టి ఇక్కడ ఉంది మన ప్రభు ూకా సువార్తలో నాలుగో అధ్యాయం పదిహేడు వచనంలో మన ప్రభువు ప్రవక్త అయిన ఏసే గ్రంథము ఆయన చేతికి ఆయన గ్రంథము విప్పగా ఎప్పుడైతే ఆయన చేతికి ఏసే గ్రంథము ఇయబడిందో ఆయన గ్రంథం ఇక్కడ ఉంది ప్రభు ఆత్మ నా మీద ఉన్నది బీదలకు సువార్థ ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించును చెరలోనున్న వారికి విడుదలను గ్రుడ్డి చూపును గుడ్డి ఆత్మీయంగా గుడ్డితనం కలిగి ఉన్నవాళ్ళు దేవుని సత్యాన్ని చూడలేని వాళ్ళు కాబట్టి వాళ్ళకి నువ్వు ఎందుకంటే ఆయన పొందిన గాయాల్లోనే స్వస్థత కాబట్టి ఆ స్వస్థత మనం వాళ్ళకి అనుగ్రహించాలా చరల్లో ఉన్న వాళ్ళకి అబద్ధ బోధల్లో మతపరంగా ఆచారబద్ధకంగా నామమాత్రంగా క్రైస్తవులు ఉన్న వాళ్ళకి విడుదల ఇవ్వాలా వాళ్ళకి ప్రకటించాలా బలహీనమైపోయి ఉన్న వాళ్ళని నువ్వు దృఢపరచాలా అని మన ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన లేఖనం ఆయన చూసినప్పుడు ఆయనకి ఇది కనపడింది ఇప్పుడు మనము ఎన్నో లేఖనాలు చూస్తున్నాం మనకు ఆయన విధానం ఏందో ఆయన చిత్తం ఏందో మనకి కనబడుతుంది కాబట్టి ఆ కనబడింది మనం చెయ్యాలా కాబట్టి క్రీస్తుని పోలి నడుచుకోండి క్రీస్తు శ్రమ శరీరమందు శ్రమ అలాంటి మనసు ఆయుధం ధరించుకోమన్నాడంటే మనం చేయాల్సింది ఇది ఆయన ఆత్మ అభిషేకం ఉంటే మనం చేయాల్సిన పని ఇది వేదలకు సువార్త ప్రకటించడానికి చరల్లో ఉన్న వారికి ఇవ్వడానికి గురుడి వారికి చూపునివ్వడానికి నలిగిరిన వారిని విడిపించటకు దేవుడు మనల్ని ఎంచుకున్నాడు కాబట్టి దేవుడు మనకి చెప్తుంది మనము యథార్థంగా ఉండి ఆయన కొరకుంటే ఆయనని వెతికితే ఆయన మనకు ప్రత్యక్షమయ్యి ఆయన ఆత్మ మన మీదకి వచ్చినప్పుడు మనము ఆయన మనల్ని అభిషేకించినప్పుడు మనం వెళ్ళి చెప్పాలా ఎట్లయితే ఆ తను వెళ్ళి చెప్పిండో వాళ్ళందరూ కాబట్టి మనము కూడా చెప్పాలా అప్పుడే ఈ శ్రమల నుంచి అనేకులు విన్నవాళ్ళు వాక్యం ప్రకారంగా నడుచుకున్న మన వాక్యాన్ని స్వీకరించిన వాళ్ళు వాళ్ళందరికీ విడుదల అవి తృఢీకరించిన వాళ్ళందరూ భయంకరమైన వేదనలతో శ్రమలతో భయంకరమైన మరణకాండతో కదా పోతుంది కాబట్టి చెప్పడం మన బాధ్యత దేవుడు మనకిచ్చిన అభిషేకం అదే కాబట్టి మనం ప్రకటించాలా అనేకులకి చెప్పాలా ఆయన శ్రమలు రాబోతున్నాయి జాగ్రత్త పడమని ఆయన వైపు మల్లుకోమని అప్పుడు మీకు ఆయన ప్రత్యక్షం అవుతాడు అప్పుడు మిమ్మల్ని విడిపిస్తాడు అని మనం ప్రకటించాలా కాబట్టి దేవుడు మనకు చెప్తుంది ఇదే అందుకే ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడు కాబట్టే ఆయన ఆత్మ మన మధ్యలో ఉంది కాబట్టి ఆయన మనకు అన్ని ఆత్మీయ సత్యాలు మనకు చూపిస్తుంది ఎందుకంటే చూసినా నువ్వు అవి చెప్పడం కొరకే మనం ప్రకటించడం కొరకే మనలో ఉండి అవి మృతం కాదు ఆయనకి మహిమకరంగా జరగడం కొరకే ఆయన మనల్ని అభిషేకించండు పరిశుద్ధుడా పరిశుద్ధుడా ప్రేమ కలిగిన దేవ కృప కలిగిన తండ్రి సర్వోన్నతుడా ఇసయనికు వందనాలు ప్రభా ఒకప్పుడు మాలో కూడా సమస్తమైన ఏ కృత్యములు ఉన్నాయి ప్రభా మా ప్రవర్తన సరిగా లేదు ప్రభా కానీ నాయన నాయన మీరు ఆ చెరలో నుంచి ప్రభా ఆ లోకంలో నుండి మమ్మల్ని విడిపించి నాయన మీరు ఏర్పరచుకున్నారు ప్రభ మీ ఆత్మతో శక్తితో బలంతో మాకు నింపినారు ప్రభ ఎన్నో వాక్యాలు మాకు చూపిస్తున్నారు ప్రభ అవన్నీ మేము ప్రకటించట కొరకే ప్రభ ప్రభ మేము ప్రకటించాల ప్రభ ఈ లోకంకి ప్రభ లేకపోతే భయంకరమైన శ్రమలు ప్రభ సకల నాయన తండ్రి శ్రమలు ప్రభ అవి ఎంత భయంకరంగా ఉంటాయో ప్రభ ఆ శ్రమలు అవి నాయన తండ్రి ఈ లోకానికి మేము చెప్పాలా అప్పుడే అనేకులు ప్రభ నాయన నీ వైపు వాళ్ళు మల్లుకోగలుగుతారు వాళ్ళ మనసులు నీ వైపు తిప్పుకోగలుగుతారు ప్రభా కాబట్టి మేము ఆ రీతిగా వెళ్ళాలా ప్రభా మీరు అభిషేకించండి మీ ఆత్మ మాకు అనుగ్రహించండి మా హృదయాలను యథార్థంగా ఉంటాయి ప్రభ మాలో ఏ కోపము ద్వేషము మాలో ఏమీ లేదు ప్రభ ఈ లోక సంబంధమైన ఏ నాశనకరమైన సంస్థ ఏ ఏవి లేవు ప్రభ ఒకవేళ ఉంటే శుద్ధీకరించండి స్వస్థపరిచి నేను మీ ఆత్మతో అభిషేకంతో మమ్మల్ని అనుగ్రహించి నాయన ఆ చరంలో ఉన్న వాళ్ళకి మేము విడుదల ఇవ్వాలా ఆ బీదలకు సువార్త మేము ప్రకటించాలా నలిగిన హృదయ కలిగిన వాళ్ళని దృఢపరచాలా బంధకాలలో ఉన్న వాళ్ళని బంధింకాల ఆ నుంచి విడుదల ఇవ్వాలా పాడైన శిథిరమయ ఉన్న స్థలాలను మేము కట్టాలా ప్రభ అవన్నీ నీ బిడ్డలకే సాదృష్టం ప్రభా నీ బిడ్డలకే సాదృశ్యం కాబట్టి వాళ్ళని మేము నీ తట్టు తిప్పాలా ప్రభ వాళ్ళని నీ సన్నిధికి మేము నడిపించాలా ప్రభ కాబట్టి మీరైనా మమ్మల్ని నడిపించి మీ కృప మాకు సమృద్ధిగా అనుగ్రహించి ఆయన మమ్మల్ని ముందుకు నడిపించమని ప్రార్థిస్తూ నజరేడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ పరుషుతుల వండ్రి మీకు స్థుతుల స్తోత్రాలైనా ఇస్రాయిలీలో గొప్ప దేవ మీకే కృతజ్ఞత స్థితులు అర్పించుకుంటున్నాం తండ్రి వివదే కాలం నుంచి త్వరగా మిమ్మల్ని కాచి కాపాడి తండ్రి మీ యొక్క సమయం మీ యొక్క సంగతిలో మిమ్మల్ని గ్రహించినందుకు ఏర్పరచుకునేందుకు మీకు ఎంతో వందలు ప్రభావ మీ మన స్థుతించి లాగా అవకాశం బట్టి మీకు వందో ప్రభావ మేము ఉంటున్నది ఖచ్చితంగా బహుభ భయంకరమైన శ్రమల కాలం మనుషులు గ్రహిస్తలేదు ప్రభావ ప్రపంచం అంతటా తండ్రి భయంకరమైన శ్రమ ఆరంభమవుతుంది ప్రభు అదంతా గ్రహించేలాగా వాళ్ళు ఆత్మీయతలను ఇవ్వమని ప్రార్థిస్తున్నాం తండ్రి త్వరగా మీతో సమాధాన పడి సంపూర్ణంగా మీ సహాయపడమని ప్రార్థిస్తున్నాం నుండి వచ్చిన జీవితం నుంచి క్రైస్తాలను బయటికి తీసుకుంటామని ప్రార్థిస్తున్నాం మతపరమైన జీవితాల నుంచి మనుషుల కల్పితాల నుంచి బయటికి రావాలా వచ్చేలాగానే వాళ్ళని ఆకర్షించుకోమని వీటిని మేము అనేట్లా ప్రకటించాలి మీరు బయలుపడిచిన ప్రతి వాక్యాన్ని మా హృదయంలోనే పెట్టుకోలేదు ప్రభావ వాటిని మేము బయటికి ప్రకటించడం ప్రభావ అది త్వరగా అందరు వినాల ప్రభావ వారిని స్వీకరించాలా వారి జీవితం మార్చుకుని కన్నీళ్ళు విడుస్తూ బస్థాత పనులతో మీ సంధికి రావాలా ప్రభు అత సాక్షులు కాకముందు వాళ్ళు మిమ్మల్ని గుర్తించాలా మిమ్మల్ని ప్రేమించడం నేర్చుకోవాలి ప్రభు చెప్పిన పని వాళ్ళు పాటించాలని అటువంటి సేవా జీవితాల మమ్మల్ని అందరూ నడిపించండి మధ్యాహ్న కాలంలో ప్రభు అనేకలు తల్లి యొక్క ఆనందంలో పాల్గొనే స్థితిలో ఉంటాగా వారు ఎక్కడెక్కడ ఉన్నారో వారి పనుల్లో విజయం అనుగ్రహించండి ఎవరెవరు హాస్పిటల్స్లో ఉన్నారో ఎవరెవరు హాస్పిటల్ బెడ్స్లో ఉన్నారు వాళ్ళందరినీ ప్రతి అనారోగ్యాన్ని కొట్టి వేసి మీరు మహిమనం తండ్రి తండ్రి రైస్ నెమప్ ఫ్రమ్ ద్రెడ్ బ్రెడ్ బ్రెడ్ ఇన్ జీజస్ నే ప్ర మీరే వాళ్ళని స్వస్థ పరిచి మహిమని ప్రార్థిస్తున్నాం నేను దినమంతా సాయం కనిపించింది సురక్షిత ఇట్టి చేర్చి మీ మహిమార్థం నిలబెట్టుకోమని ఏ సుకరిస్తున్నాం అమ్మ ప్రార్థిస్తున్నాం తండ్రి ఆశీర్వాదం ఇవ్వండి నువ్వు విజయ్ నేను ప్రేర్ చేసినాను కదా నువ్వు విజయ్ మనకర సమాధానము నడిపింపు ఈ ఆరాధనలో పంపొందిన మన రెండు కుటుంబాలకి అలాగే ఆయన సేవకులకు కానీ సంఘాలకు కానీ ఎవరైతే ఉన్నారో బలహీనమైపోయి ఈరోజు కృంగిపోయి లేవలేని స్థితిలో ఉన్న వాళ్ళందరికీ సదాకాలము తోడై ఉండను కాక ఆ మెయిన్